ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని ఒక భాగంగా అలాగా చూస్తాడో అతడికి ఈ సంసారాన్ని ఎంతో భారంగా మోసుకుంటాడో అతనికి మధ్య కోరిక ఉంది సమాన సమయం ఉంది అతడు ఎవరైతే ఆత్మ జ్ఞానాన్ని కలిగి ఉంటాడో అతడు ఈ ప్రపంచం యొక్క ఉనికి లెక్క చేయడు ఈ ప్రపంచం యొక్క ఉనికి ఆ షీరో ఏం జరుగుతుంది అన్నప్పుడు మనకి సత్ అనేటువంటి దాన్ని గుర్తిపరించిన వారికి పుణ్యపాపములు అయితే పరిచే ఎరత్నైతే ఉండదు అదేవిధంగా ఆకాశంలో పొగ ఉన్నప్పటికీ కూడా పొగ కనపడుతున్నా కూడా దానికి వాస్తవానికి మేలుసరి దానికి సంఘత్యం ఎలా ఈ కర్మ కానీ కర్మ యొక్క వాళ్ళు వచ్చే పుణ్య భాపాలు కానీ తనేటువంటి శరీరం వారికి ఉంటారు అదేవిధంగా ఎవరైతే పరిపూర్ణమైనటువంటి స్థితిలో ఈ భావాలను పొందుతారో ఆత్మజ్ఞానం కలుగుతాడో అటువంటి వాళ్ళు ఏ కోరిక లేనటువంటి అర్థాన్ని పొందుతారు ఇరాజీవత కూడా ఏమాత్రం కూడా సీజె కాబట్టి ఎవరైతే ఆత్మ మొత్తం ఈ జగత్సాడో అతడు కేవలం వర్తమానంలో మాత్రమే ఉంది జరుగుతున్న జరగడం కోసమే జరిగే జరగడానికి అనే పరిస్థితిలో మాత్రమే ఉంది దాన్ని అతడిని నిషేధించడానికి కూడా ఎవరు సమర్థ ఉంటుంది అని చెప్పుకుంటూ వస్తున్నాడు అంతేకాకుండా సంబంధి బ్రహ్మం వరకు ఉండేటువంటి మతాన్ని కూడా అతడు విద్యుడుగా ఉండి తెలుసుకోవడం వల్ల ఇచ్చని అనిచ్చని అనేటువంటి తన సామర్థ్యాన్ని కలిగిన వాడు ఇవాళ తనకు కావలసింది ఉండదు తను పగట్టుకునేది ఉండదు తాను కోడుకునేది ఉండదు తాను పోగొట్టుకున్నాను అనుకునేవి ఉండదు ఈ ప్రకారంగా మనం తీసుకున్నట్లయితే ఎవరైతే బ్రహ్మాది సంబంధము మొత్తం అంతా కూడా భూత పంచభూతములు అనేటువంటి వాటి యొక్క స్థితిని అర్థం చేసుకుంటాడో ఒక వివర్తముగా విచారముగా మహత అర్థం చేసుకుంటాడో ఈ మొత్తం విశ్వానంతా కూడా ఎదురుచ్ఛ భావంతో మాత్రమే తీసుకుంటాడో అసలు యొక్క సామర్థ్యాన్ని అసలు ఇచ్చని మనం వర్ణించడానికి ఏమాత్రం కూడా అంతేకాకుండా ఎవరైతే ఈ ఆత్మ నవరే ఉంటుంది కానీ తనకంటే వేరే తెలుసుకుంటాడో తన జగదీశ్వరుడు అయి ఉంటాను అటువంటిప్పుడు అతడి భయం అనేది ఎక్కడ ఉంటుంది ఉండదు ఎందువల్ల అంటే వల్ల భయం కలుగుతుంది మీరు సంబంధించిన విచారణలో ఇక్కడ ఈ నాలుగో ప్రకరణ మొత్తంలో చెప్పినటువంటి విషయం ఏంటంటే ఎవరు మొత్తం అయితే తన జ్ఞానాన్ని కలిగి ఉన్నారో ఆత్మతత్వాన్ని కలిగి ఉన్నారో అతను ఈ సంసారానికి భయపడ్డ అతని ఒక ధైర్యాన్ని కలిగి ఉంటారు విషభూతి ఏమాత్రం సాన్నిధ్యాన్ని కలిగి ఉంటది పాపకర్మలు ఉండవు అతను కేవలం వర్తమాన తప్ప ఏది ఉండదు గడుతుందా గడుతుందా అనేటువంటి భావన కూడా ఉండదు అతనిలో ఉంటాదు కాబట్టి ఈ స్థితి నుంచి ఎందుకు ఇదివల్ల అతనికి మొత్తం అంతా కూడా ఈ ప్రపంచం అంతా కూడా ఎలాంటి ఎట్లా చూసుకోవచ్చు అనేది సాధనగా చూస్తే ఇక్కడ ఈ ప్రశ్న ఏమిటంటే మనము కూడా దృశ్యము ద్రష్ట ఇద్దరు కూడా నేనే అయినప్పుడు ద్రష్టకి దృశ్యం అనుకున్నప్పుడు దృశ్యము కూడా పోగొట్టుకోవలసింది లేదు పొందవచ్చింది లేదు పొందవలసి లేదు కాబట్టి కోరిక ఉండదు ఆ కాదు ఉండడం వల్ల భ్రాంతి ఉండదు అది తనే అనుకోవడం వల్ల అద్వైతం వస్తుంది కాబట్టి ఈ రకమైన సమన్వయం చేసుకున్నప్పుడు మాత్రమే అది ఒక అద్వైత సిద్ధిగా భావించడానికి అవకాశం ఏర్పడుతుంది అంటే ఇప్పుడు ఒక ఇంద్రియ స్థితిని దాటి మనస్థితిని దాటి నిర్ద స్థితిని దాటినప్పుడు మాత్రం అది సాధ్యం అవుతుంది మాముడుగా అంటే ధ్యానం కాకుండా నిత్య జీవితం ఉంద మెడుకుతో ఉన్నావు ఎదురుగుండా కనిపిస్తున్నది నిద్ర లేస్తే నీకు జగత్ వచ్చింది నిద్రపోతే లేదు కాబట్టి నువ్వు ఉంటేనే జగత్తుంది నువ్వు ఉంటేనే జగత్తుంది కాబట్టి నీకంటే అన్యంగా లేదంటా అర్థం ఇద ఉంటుందా ఉద్దేశం అమ్మ ఒకసారి తాతతో అప్పుడు నేను శరీరంతో మాట్లాడుతున్న ఆత్మ గురించి నాచుంది అంటే దృశ్యం చూసేవాడికి దృశ్యమే అవసరం ద్రష్టం చూసేవాడికి ద్రష్ట అవసరం ఇప్పుడు దేన్ని చూస్తున్నావు దృశ్యాన్న ద్రష్టనా దృశ్యంధ ద్రష్టనా ద్రష్ట వందల దృశ్యాన్న నీ ఆధారంగా జగత్తు తెలియబడుతుంది కాబట్టి కాబట్టి ఏదైతే ఆధారం ఉందో ఆధారం అర్థం చేసుకోడానికి ప్రయత్నం చేయాలి అంటున్నారు సమస్య సమన్వయం అంతా ఎక్కడ జరుగుతుంది అంటే ఇక్కడికి జగత్తు లేదని తెలుసు జగత్తు మిర్చి అని తెలుసు నేను అనే భావన కూడా మిర్త ఈ నేను లేదు జగత్తు లేదు ఈ నేను నుండి జగత్తు ఆరోపింపబడింది అని తెలుసు ఆరోపి జగత్తు కేవలము అహంకారమునందు పాము తాడు ఆరోపి పాము ఆరోపించబడి ఆరోపింపబడింది అని తెలుసు కాబట్టి ఎప్పుడైతే ఈ ఆరోపణ అనేటువంటిది ఏదైనా కూడా ఉన్నట్టయితే అది అసత్యం అని అర్థమవుతుందో దాని గురించి ప్రత్యేకించి విచారించవలసిన పని లేదు ఒక ఆ భావన అది ఎప్పుడొస్తుందో ఒక సిత ప్రజ్ఞాత్వాళ్ళు మాత్రమే వస్తుంది అందుకే దీన్ని యోగ శిఖ ప్ర్వాలయోగం యోగం వచ్చేది అంటాడు ఎవరైతే యోగి అయినవాడో అతను ద్వంద్వజాలములు సంయోగం చేస్తాడు అంటే ద్వంద్వజాలములు ద్వందముల సమోహం శీతముడు సుఖదు జన మరణముడు ఇవి ద్వందముడు ఈ ద్వందములు కలపడమే యుగము అవి ద్వందముగా ఉన్నాయని కోవడం వల్ల ద్వంద్వ అవుతోంది ద్వందం వల్లే భయం వస్తుంది ఈ భయము ద్వందము యొక్క సమర్థానికి గురించి రాముడు సుదీరుడు బట్టి విశేషమైన చర్చ జరుగుతుంది శాత రామాయణంలో వాళ్ళిందరూ కూడా కలుగుతుంది ద్వందరణం ఎందుకు కలుగుతుంది చర్చించుకుంటారు కాబట్టి ఆ రకమైనటువంటి చర్చలు అనేకమైన విషయాలు అక్కడ చెప్పబడ్డాయి అధ్యాత్మ రామాయణంలో నా భావన ఏమిటంటే ఇక్కడ ప్రధానంగా మీరు సాధకుడుగా కావచ్చు లేదా ఒక సిద్ధాంతపరమైన అవగాహనతో తీసుకుంటున్నట్టు ఈ ప్రపంచంలో ఒక అద్వైతమైన భావన ఉంది అని తీసుకున్నప్పుడు మనకి అధ్యాయాన్ని ఏమని అర్థం చేస్తున్నాయి ఎవరైతే ఆత్మజ్ఞానం పొందుతారో ఆత్మజ్ఞానం పొందిన వాడు భ్రాంతి బురవ కలదు అంతర్మథనాన్ని పొందనవసరం లేదు బహిర్ అంతర్భహితి సర్వస్వం వేరు వేరుగా ఉన్నాయని అనుకోనవసరం లేదు అతడు ద్వంద్వే లేదు అతడు సదా ద్వంద్వ విముక్తి ఉడయ్యాడు మనస్సే లేదు ద్వంద్వ లేదు నేను లేదు దృశ్యమూ లేదు ఉన్నదంతా కూడా బ్రహ్మమే ఇప్పుడు అమ్మ ఇదే సందర్భంలో చెప్తూ ఒకరితో అంటుంది అప్సములుగా నీకు నీవు నమస్కారం పెట్టుకున్నా బ్రహ్మ నమస్కారం పెట్టినట్టే అంటుంది పొల్లిమ సూరయ్య గడుకొని ఎవరితోనో భవిష్యం అంటుంది అలాగే అన్నముడు అశుద్ధానికి కానీ నమస్కారం పెట్టినా పర్వాలేదు అంటుంది అంటే ఏదైనా ఒక స్థితి ఉన్నదాన్ని గుర్తించి అది యథార్థంగా దానికి అది అది అది వివర్తము కాని విరూపము కాని వికారము కాదని భావలో కనుషినట్లయితే అది సదా ద్వంద్వం వైపు నుంచి రచింపజేసి కింది ఏకత్వం వైపు తీసుకుడుతుంది అనేటువంటిది అమ్మాయి యొక్క సిద్ధాంతం కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఏమిటి మనకు జనక మహారాజుకి అష్టావక్రుడికి జరుగుతున్న సంభాషణలో అక్షాపకులు మొదటి మొదటికి ఒక జ్ఞాన యొక్క తత్వాన్ని ప్రతిపాదన చేసి ఈ జ్ఞాన యొక్క భావాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఈ జ్ఞానం యొక్క స్థితి వల్ల నువ్వు ప్రతిసత్వం కానీ చిక్కుల నిర్యాయం గాని మరువరీచిక భావం గానీ భాంతి కూడా పోతుంది అది ఉన్నప్పుడు నువ్వు బా లేదు బాధపడవలసింది లేదు ఆ రకమైన సదా ఏకత్వంలోనే ఉన్నావు ఏకమై ఒకడిమై ఒకటిగా ఉన్నావు అనేవంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వస్తారు కాబట్టి ఆ స్థితిని అవగాహన చేసుకున్నప్పుడే ఆత్మానం అద్వయం కచ్చి జ్ఞానాది జగదీశ్వరం భయం తస్యకు రచిత్ యద్వేత్తి తౌ కురితే నభయం తస్య కుత్రిత్ద్వేత్తి ఏదైతే ఆత్మానం అద్వయం కచ్చి జ్ఞానాది జగదీశ్వరం ఎవరైనా సరే జగదీశ్వరన్గా తెలుసుకుంటున్నాడో అద్వయంగా తెలుసుకుంటున్నాడు ఇంకా ఎక్కడి నుంచి కూడా అది భయం ఎక్కడుంది ఆ భయం అనేది లేదు అసలు బ్రహ్మవిద్యవుతున్నాడు ఆ బ్రహ్మవిద్య అవ్వడం వల్ల ద్వితీయం లేదు ఏకమే ద్వితీయం బ్రహ్మ దానికి రెండవది లేదు కాబట్టి ఎప్పుడైతే రెండవది లేదో అప్పుడప్పుడు భగవంతుడి వై ఉన్నావు ఎప్పుడైతే బ్రహ్మవై ఉన్నావో ఆ బ్రహ్మత్వం కూడా కలకరిగి ఉన్నావు ఇదే విషయం మౌలాదితో మాట్లాడుతూ అమ్మా మౌలాది నేను బ్రహ్మనై ఉన్నాను అంటాడు నేను మౌలాన్ని నీకే తెలుస్తావు నువ్వు బ్రహ్మ అని అంటే అంటే అక్కడ రహస్యంగా ఏం చెప్పినప్పుడు నువ్వు బ్రహ్మ విధులమైనప్పుడు నువ్వు బ్రహ్మమే అవుతున్నావు అంటుంది అమ్మా విదలతో కూడా మాట్లాడుతున్న మాటల్లో కాబట్టి అక్కడ బ్రహ్మత్వాన్ని ఎలా ప్రతిపాదన చేస్తున్నారు అని చెప్పేసి అన్నప్పుడు బ్రహ్మత్వము అదే ఆత్మ జ్ఞానము కాబట్టి ఆత్మజ్ఞానం అన కలిగినట్ైతే ఆత్మ జ్ఞానము యొక్క స్వరూపాన్ని కనుక కలిగినట్టు అయితే క్షణక్షణం అది ఆత్మ యొక్క వైవిధ్యమే అని చెప్పేది అర్థమైనట్టయితే ఆత్మయ్యని తెలిసినప్పుడు యొక్క అవిద్యా స్వరూపానికి పరిస్థితి ఉండదు కాలం యొక్క భోగ విధానాలు పద్ధతి ఉండదు ఈ భోగముడు కేవలం పరిగణించవచ్చు ఈ మొత్తం దృశ్యద్రష్టి సంబంధం అనేటువంటిది ఉండదు భ్రాంతి బ్రహ్మస్థితిని పొందవచ్చు విధే విధానంగా గుర్తించవచ్చు ఇవన్నీ కూడా అమ్మ యొక్క స్వరూపంలో చూడటం విధానంగా అంటే ఇది ఇట్లా నిర్ణయించబడింది అనే తనే మొత్తం అనేది అన్వయం అవును కాబట్టి అక్కడ రెండవది లేదు ఒకటే జరుగుతున్నదో అది విధిందకారంగా ఆత్మజ్ఞానం యొక్క స్వరూపాన్ని ప్రతిపాదించి జరుగుతూ వస్తాను ఇప్పుడు ఇంకా తర్వాత వేరే సబ్జెక్టు వెళ్ళబోతున్నారు ఎందుకంటే ఒకసారి చదవాలి ఇప్పుడు ఏమిటంటే ఈ సబ్జెక్టు వాస్తవానికి ఎందుకు చెప్పకూడదు అంటే నాకు తెలియదు నాకు తెలియదు కదా ఎప్పుడు తెలుసుకోలేదు పాయింట్ రెండవది ఏమిటంటే నాకు అమ్మ దగ్గర నేర్చుకునేటువంటిది అద్వైతం కాదు అద్వైతం అద్వైత ఇంకా మూలమైనటువంటి సిద్ధాంతం అవుతుంది అది నేర్చుకున్నాను అమ్మ దగ్గర సో ఆ కారణం చేత అది పరిస్థితి చూసాను అదే అంటే మీతో మాట్లాడటం వల్ల ఏమో నాకు కొత్తగా చూస్తున్నది అనిపించలే అంటే కోసం మనం మీరు మాట్లాడినప్పుడు ఇవన్నీ చెప్పడం వల్ల అనుకుంటా మీరు అవన్నీ చెప్పారు మీ ఒపీనియన్ అనిపిస్తుంది అంతే ఇంకంటే అందుట్లో ఇంకా నాకు విమర్శ వెళ్ళదు విమర్శ వెళ్ళదు మీ మీది మీ భావం అనిపిస్తుంది అంతే అందుట్లో ఉపయోగపడటం అంటే ఇంకొంచం నాలా ఇంకొంచెం వివరంగా చెప్పాల్సి వస్తుంది అమ్మ గురించి చెప్పారు ఫస్ట్ తర్వాత అమ్మ తను ఇది మీరంటే ఆరు సూత్రాలు అమ్మ పాటించినవి అని కదా అవి చూస్తే ఏంటంటే ఇది తాను చూసినవి తాను అమ్మని ఇట్లా చూసారు అనిపిస్తుంది అదే అట్లా దానికి ఎంత మటుకు ఉపయోగపడుతుంది అంటే ఇంట్రొడక్షన్ కి ఓకే అన్నయ్య ఇంట్రొడక్షన్ దాకా ఓకే అదే అదే అంటున్నాను ఇంట్రొడక్షన్ ఓకే అమ్మను చూడని వాళ్ళకి ఏమిటి అమ్మా అని ఆ పుస్తకం ఎంతవరకు తీసుకెడుతుంది అనేది అంతే కొంచెం సరళమైన భాష పెట్టేమో అనిపిస్తుంది ఒకటమ్ చెప్పకపోతుంది అర్థం ఉంటుంది ఇదికోసం అలా చెప్పాల్సి వచ్చింది ఎందుకంటే ఆ సబ్జెక్ట్ని కేవలం కథలా చెప్పినట్ల అమ్మ సరళమైన భాష వాడబట్ట ఎవరికి అర్థం కాకుండా పోయింది అమ్మ ఎంత సరళమైన భాష వాడారంటే అంటే మాట చిన్నగా ఉంది కాబట్టి దాన్ని అంత వాక్య అర్థం కానీ తీసుకుంటాం మాటకి అర్థం ఏంటి అని చూస్తే అంత మటుకు అర్థమైతుంది అవును దానికి అంత అర్థం తెలియదు చదవటం అయిందండి ఒకసారి మళ్ళీ చూసి చెప్తాను మళ్ళీ ఒకసారి చూస్తే అంత తెలిసింది అనుకున్నాం చూస్తాను ఒకసారి మళ్ళీ రోజు చదువుతున్నాను అందుకోసం రోజు చదువుతున్నాను వెనకాలేషన్ వస్తుంది అమ్మాడీ ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నా దానికి దాంతో భాగంగానే ఇది వచ్చింది ఫస్ట్ ఇది ఇంట్రొడక్షన్ ముందు అమ్మ గురించి తీసుకురావాల తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నావు ఇక్కడ ఒకటమ్మ మా ఉద్దేశం ఏంటంటే ఈ విద్య తీసుకురావడంలో పుస్తకముతో కాని రూపముతో కాని నామముతో కాని అర్చనతో కానీ మతముతో కానీ సంబంధము లేని ఒక అనొక విధానాన్ని అమ్మ ప్రవేశపెట్టారు అది ఎంతవరకు ఈ ప్రజలు అందుకుంటారు గడిచిపోయారు నామం అవసరం లేదు నామం లేదు అట్లా చెప్తారు మీరు అర్చనలేదు నామం అంటే ఇక్కడ విషయం మొత్తం తత్వదర్శనం తన చేసిన తత్వదర్శనం దానికి నిలబడిపోయి ఉన్నది తనకి తనే నిబద్ధతతో ఉండిపోయింది నడిచింది అంత స్థితి మనకి అమ్మ అంటే అవతారం కదండి మనం సామాన్య మానవ ఆవిడ అనకపోయినా ఇప్పుడు అట్లా నడక నడవగలిగే నడక అట్లా ఇదేంటి అనగానే తెలుసుకోవటం అందరికి అయ్యే పని కాదు కదా ఇప్పుడు అమ్మ చెప్పక్కర్లేదు అన్నయ్య అప్పుడు అమ్మ చూసింది చూసి ఇప్పుడు బయటవన్నీ పక్క పెట్టినప్పుడు నక్షత్రాలు ఊహించొచ్చు కడుపులో పేగులు అనగానే తనకు కనిపిస్తుందంటే ఇది సామాన్యమైన విషయం కాదు ఇది మామూలుగా నాలాంటి మామూలు మనుషులు ఆలోచిస్తే వాళ్ళకి ఎట్లా తెలియాలి అప్పుడు దానికి ఏంటండి పర్వాలేదు అట్లా అట్లా అని కాదు మీకు ఇంకా చాలా పుస్తకాలు చదివా చాలా విచారణ చేశారు నేను ఇప్పుడు మీరు చాలా చాలా చదివారు చాలా దీంట్లో ఎన్నేళ్లుగానే ఉన్నారు చాలా పరిశోధన చేశారు మరి దా పుస్తకాన్ని ఆలోచించే దానికి అందుకని అంటాను నా మా ఎంత సింపుల్ గా ఉండి మామూలు ఆలోచించే వాడికి అట్లా అందదు కదా ఆ భావన తత్వదర్శనం అనేది అందదు వాడు ఎట్లా తీసుకోగలనప్పుడు దాన్ని ఎట్లా తీసుకుంటూ అందుతుంది అటువైపు నుంచి ఆలోచించాల్సి వస్తాయి ఎందుకంటే ఇక్కడ వీళ్ళని చూస్తా కదండి నేను మాట్లాడే నలుగురు ఐదుగురు ఉన్నారు కొంచెం ఇటువైపు ఇష్టం ఉన్న వాళ్ళు ఇప్పుడు దుర్గపిల్లవాళ్ళమ్మ ఇట్లా కొంతమంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు కూడా అట్లే అడుగుతారు అమ్మ కదా హై మా అమ్మ చేసే అమ్మ చేసింది అనేది అందరికి ఆనందమే ఇష్టమే కానీ అమ్మ చేసినట్టు మనకెట్లా అర్థం అవుతుంది అనేది సమన్వయం చేసుకోవడానికే కుదరట్లా ఇప్పుడు వెళ్తాం ఫస్ట్కొని చదువుతా ఉన్నాయి అందరం పూజ ఇష్టం పూజ చేస్తాం నామం చేస్తే ఆ భక్తి భావనలో సమయం చెందుతాం అంత అందరికీ ఓకే మన మనం ఎందుకంటే మేము అమ్మని చూసాం కాబట్టి అమ్మతో అమ్మతో మేము ఆనందపడతాం లేకపోతే అమ్మ దగ్గర ఉన్నట్టుంది ఆ కాసేపు ఉంది అనే భావన ఓకే దాంట్లో అమ్మ ఎట్లా అయింది అమ్మకి ఎట్లా తెలియబడ్డాయి అనే ఆలోచన ఇప్పుడు దాకా మాట్లాడితే ఎవరికి కలగల అమ్మ కాబట్టింది ఆగిపోతుంది అమ్మకు తెలిసినట్టు మనకు తెలుస్తుంది అనే ఒక మార్గం దొరకాలి కదా అందరికి ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నాను ఇది నాకు హండ్రెడ్ మిలియన్ డాలర్స్ వచ్చిన అన్నమాట తెలియపడాలంటే ఎట్లా తెలియబడుతుంది మరి సమాధానం మీరు ఆరు సూత్రాల్లో అది చెప్పారు ఆరు సూత్రాలు కాదు మీరు నాలుగు చాప్టర్స్ క్లియర్ గా చూసినట్లయితే ఒకసారి అంటే నాకు వినుండడం వల్లేమో కోసం మనం మీరు మాట్లాడి ఇదే చెప్పారు కదా అంటూ అట్లా చూసాను సాధనకే సరిపోతే నేను చూస్తాను అట్లా వదిలేండి మరి చూడకుండా ఇంకోసారి అంటున్నారు కాబట్టి నేను మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడు అష్టావక్ర గీతని కాదం అంటే ఇది నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను చదువుతున్నాను ఇదే వాళ్ళని చదవం అంటే చదవరు కనీసం వినరు అమ్మాద్ది అంటారు వాళ్ళ లెవెల్కి వెళ్ళి ఇప్పుడు వాళ్ళకి చెప్పాలి వాళ్ళకి కూడా తెలియాలి కదా ఇదే ఇదే భావం అనిపించాలి కదా అందరికి మా అమ్మాయే అడుగుతుంది అనుకోండి మనవాడు అడుగుతాడు జయజమ్మరాడతాడు అంతమతికే ఎందుకు దేవుడు అయింది అని అడిగాడు అనుకోండి వాడు అడగలేదు అదృష్టవసే సమాధానం ఏంటి నా దగ్గర మన అట్లా అందించడానికి అది నేను రెండు వేల పదిలో ప్రస్తుతం పబ్లిష్ చేసా శుద్ధ సాధకం అని అది శుద్ధ స్థితి ఎలా పొందాలి అని ఇప్పుడు మనం బోర్జీ పూజిస్తున్న అవతార మూర్తులు ఏ స్థితిలో ఉన్నారు ఆ స్థితి ఏది ఆ స్థితి యొక్క స్వరూపం ఏంటి ఎందుకు వాళ్ళు పేరుతో మనం పిలుస్తున్నాం అవతార తత్వానికి సద్గురు మధ్య ఉండే తేడా ఏమిటి ఇవన్నీ ఆ పుస్తకంలో చర్చించడం జరిగిందమ్మా అది ఆ శుద్ధ సాధకం అని అది రెండు వేల పదిలో పబ్లిష్ అయింది రోహిణి పబ్లికేషన్ విజయవాడ వాడు పబ్లిష్ ఇచ్చారు దాని పుస్తకం సౌత్ తమిళలోంచి తెలుగు గణవాదవాడు పుస్తకం అది ఆ పరిష్కారం అంతా నేనే జయవరకు వచ్చింది ఆ పుస్తకం పరిష్కారం అంతా పుస్తకాలు రాశాను కొన్ని ఉన్నాయి నా దగ్గర అలాగే బ్రహ్మతత్వం పుస్తకం రాసిందే ఎందుకు చెప్తున్నారంటే ఇవన్నీ కూడా కొద్దిగా మీరు పరిశోధన చేశారు కాబట్టి మీరు సొంతగా దాని మీద విచారణ సాధన అంతా ఉంది కాబట్టి ఓకే దాని నుంచి రావాలి వీళ్ళకి సమాధానం వస్తే మీరే మీలాంటి వాళ్ళే చెప్పగలను ఒక పదహారు పదిహేడు సంవత్సరాలుగా మీ విషయంలో కొద్దిగారిజినల్గా ఆలోచించాలి ప్రయత్నం చేస్తున్నారు ఇంకోటి చెప్పిన ఆలోచన రాదు అదే అర్థమైంది బట్టిక్కడ మీరు ప్రధానంగా అష్టావకరిగత గుర్తు పెట్టుకోవాల్సింది ఆత్మజ్ఞానం యొక్క ప్రాముఖ్యత ఆత్మజ్ఞానం యొక్క లక్షణం ఎవరైతే ఆత్మని తెలుసుకుంటాడో జగత్ జగత్ జగత్తుకు మూలం తెలుసుకుంటాడో జగత్తు లాంఛన ప్రాయంగా తెలుసుకుంటాడో భ్రాంతి అంతరిస్తుంది భయం అంతరిస్తుంది మమకారం అంతరిస్తుంది మమత్వం అంతరిస్తుంది ఈ స్థితులన్నీ కూడా ద్వంద్వాన్ని వేసి ప్రత్యేకంగా వస్తాయి మీకు మూడు ఉపరిషత్తులు ఉన్నాయి ఒకటి అద్వై తారకోపనిషత్వాన్ని ఇంకోటి తారసారోపనిషత్వాన్ని ఇంకోటి అనంతపరిషత్ అని ఈ మూడు ఉపరిషత్తుల్ని కూడా అచల పరిపూర్ణ రాజయోగ వాళ్ళు ప్రధానంగా కీలకమైన పుస్తకాలుగా స్వీకరిస్తారు ఈ మూడు కూడా అద్వై తారకోపనిషత్తు అనంతషత్తు తారసారోపనిషత్తు అని ఈ మూడింటి ప్రమాణం మీదనే ఇది ఏర్పడింది అని సిద్ధాంతం కూడా ఉంది అచల సిద్ధాంత అచిన సిద్ధాంతం అది అది వీడు చెప్పుకోగా నేను అప్పుడప్పుడు విన్నాను నాట రెండు మూడు ఉపరిషత్తులు చూశాను కూడా అనంత ఉపరిషత్తు ఒకటి అద్వైతారక ఉపరిషత్తు ఒకటి మీరు రెండు చూశాను నేను నా బాబా చెప్పమంటే అమ్మదంతా కూడా ఏనో పరిషత్తు యొక్క సిద్ధాంతం ఏనో పరిషత్తు సామవేదంలో సావేదంలో సత్వమసి ప్రతిపాదన జరిగింది అది నీవై ఉన్నావు అనగా అది అంటే దృశ్యము కావచ్చు ద్రక్ష కావచ్చు మూలము కావచ్చు ఇదే నేనై ఉన్నాను కాబట్టి ఆ తత్వమసి వాక్యం యొక్క అమ్మ స్వయంగా అర్థం చేసుకుని అవగాహన చేసుకొని తననే ఓంకారంగా అర్థం చేసుకుని సృష్టి స్థితి దయాలు మూడు తనలోనే ఉన్నాయని తెలుసుకొని చైతన్యం యొక్క మూడు స్థితిలు తనలోనే ఉన్నాయని తెలుసుకొని తెలియంలో ఉండేటువంటి స్థితిని కూడా అర్థం చేసుకున్నారు అమ్మ అది జరిగింది మరి క్వశ్చన్ ఏమిటంటే అమ్మ ఉపరిషత్తులు బోధించలేదు ఉపనిషత్తులు అనుభవించారు పేజ్ నెంబర్ నాలుగు వందల డెబ్బై ఆరులో అమ్మ జీవిత మహోదవిలో మన చిదంబర తాత గారు అమ్మతో అంటారు అమ్మలో అనసూయ ఉపనిషత్తులు వ్రాస్తావా అని అడుగుతారు ఉపనిషత్తులు రాస్తావా అనసూయోపనిషత్తులు రాస్తావా అని అడుగుతారు అక్కడ ప్రత్యేకించి వాడే ఉప ఉపనిషత్తు రాయటం తాతగారు రాస్తావా అంటాయి కాబట్టి అనసూయ ఉపనిషత్తు రావాలి అంటే అక్కడ అర్థం అనసూయ ఉపనిషత్తువర్థం ఉపనిషత్తులో అనసూయత్వం ఉండాలి అని ఒకటి ఆ అనసూయత్వం ఉన్నప్పుడు నువ్వు త్రికముడు అని అంటే అమ్మ సిద్ధాంతం వల్ల ఒక ఉపనిషత్తు వస్తుందేమో అమ్మ సిద్ధాంతం ఉపనిషత్తు అనసూ వేపని పండదు ఆడియో పెట్టి అని బ్రాహ్మా అనసూ వేమి పదం ఎందుకు వచ్చింది అనేటువంటి దాని మీద డిస్కస్ చేసి అందులో భావం ఏమిటనేటువంటి దాన్ని ఒక టెన్ మినిక్ ఆడియోగా అది చెప్పాను మీకు పంపిస్తాను మీకు మీరు చూ చూడండి అది ఎందుకంటే దానికి ప్రతిపాదన అక్కడే జరిగిపోయింది అనసూయ పరిపాదన పదో సంవత్సరంలోనే జరిగిపోయింది అది మరి ఉన్నప్పుడు అది మన వాళ్ళు ఎంతమంది గుర్తు పెట్టుకుంటున్నారు ఉపనిషత్తు ఉద్దేశం ఏమిటి అంటే ఉపా నీ సత్ అంటే సమీపములో నిష్ఠతో ఉండుట సత్యమునకు సమీపములో ఆత్మకు సమీపములో జ్ఞానము అనకు సమీపములో శక్తికి సమీపములో నిష్ఠతో ఉండేట ఉపనిషత్తు కాబట్టి అది ఒక త్రికమ్ములు గడిచినటువంటి స్థితిలో నువ్వు దానికి త్రీనిబుల్లో ఉన్నప్పుడు చాలా ఆకాశ అవకాశములు దాచినప్పుడు నువ్వు సదా ఉపనిషత్తు స్థితిలోనే ఉంటావు ఆ ఉపనిషత్తు స్థితి ఏమిటి అనేటువంటిది అమ్మ అనుభవించారు ఆమె జీవిత మహోదంతా అదే అనుసరించి సూచించి సూచిస్తోంది దాని సారాంశాన్ని ఈ చిన్న పుస్తకంలో మూడు నాలుగు రెండు మూడు నాలుగు చాప్టర్స్ ఇచ్చాను మనం మాట్లాడుకున్న పద్ధతి వేరు ఈ పుస్తకం చదువుతున్న పద్ధతి వేరు అదే అనమాట అందుకోసం ఈ పుస్తకం ఊరికే రాశానేమో నా కేవలం పరిచయం కోసం రాసింది మాత్రం లేదు కదా మీరు రాసినది అది నాకు మెయిన్ గా అనిపించింది మిగిలింది నేను ఇది తెలిసిందే కదా అన్నట్టుగా ఉంది ఇప్పుడు కరెక్ట్గా చెప్పలేను ఒకసారి మాట చదవడం అయింది చూస్తాను మళ్ళీ తప్పకుండా చూడండి చూడండి అలాగే స్థిరీకరించడమే కదా ఇది అద్వైతాన్ని వెనక్కి ముందుకి ముందుకి వెనక్కి తిప్పి తిప్పి మళ్ళీ అది అది అంతా ఒకటిగా ఉన్నది అని స్థిరీకరిస్తున్నారు నాకు ఇప్పుడు దీంట్లో గీత వెనక్కి ముందు తిప్పి ఇది ఉన్నది ఒకటే అనేది స్థిరీకరణ చేస్తున్నారు ఒకటే అని ఉండడం వేరు ఉన్నదాన్ని చూసేవాడు ఉంటాడన్న ఉండడం నువ్వ నువ్వ ఉండడం చాలా వస్తాయి అండి రేపు పొద్దున్న చేయమంటారు రేపు హలో